దేవుని వాక్యాన్ని ధ్యానించకముందు కొంతసేపు ప్రార్థనలో మన సమయాన్ని గడుపుదాం ప్రభ్వా నాతో మాట్లాడనైరోజ్ నా జీవితాన్ని సరిచేయి ప్రభావా నేను ఏ రీతిగా జీవిస్తున్నానో అది మీకు తెలిసే ఉంది మీకు ఇష్టానుసారంగా జీవిస్తున్నా లేదా నన్ను పరిశీలించి ప్రభావా అన్న ప్రార్థన మనకు అవసరం స్వరము వినకపోతే మనమంతా మరణించిన వాళ్ళమే ఆయన స్వరము వింటేనే మనం జీవించిన వారు ప్రవ్వా నీ యొక్క స్వరాన్ని వినిపింపచేయి ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం మనలందరినీ ఆయన సజీవులెక్క నిలబెట్టినాడు ఈ దినం ఎంతో మంది స్థితిలో ఉంటుండగా మనల్ని స్థిరపరిచి అతన్ని ఆరాధించులాగన ఆయన సరిదిగి నడిపించాడు కృతజ్ఞతాభావంతో మనము అతన్ని సముఖంలో జీవించాలా పరుషుతుడకు దేవ వదనాలు వేసయ సర్వోన్నతుడా సమస్త సృష్టికి మూలకారకుడా ఆది సంబూతునకు దేవ మీకు వదనాలు తండ్రి గొప్ప దేవ ఆ యొక్క కల్వరి శిలలో మా పాపములను శాపములను రోగములను వ్యసనములను భరించి మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని దాన్ని బట్టి మీకు వదనాలు వేసయ మీ యొక్క పునరుద్ధరణం ద్వారా హర్షుద్ధాత్మ అభిషేకాన్ని మాకందరికి అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వలనాలు ప్రభు కృపా చేత మీ యొక్క సంఘాన్ని ఆశ్రయించిన ఆత్మ ఫలాల చేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క వాక్యాన్ని ధనిస్తుండగా మా యొక్క మనసుని పరిపరి విధాలుగా కొనియకుండా మీనీద కేంద్రీకరించుకోవడం సహాయపడండి వాక్యాన్ని ధ్యానించడమే కాదు ప్రభు దాన్ని జీర్ణించుకొని దాని ప్రకారంగా మేమందరం జీవించాలా అనుభవపూర్వకంగా దాన్ని మేము ప్రకటించాలా అటువంటి సాక్షులుగా మమ్మల్ని అందరి నిలబెట్టి మీరే మహిం పొందమని ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామనం ప్రార్థించినాం తల్లి ఆమె ఒక చిన్న పాట పాడినాక దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం పాటల పుస్తకంలో నుంచి నూట యాభై రెండవ పాఠ నా ప్రాణమో నీ వేయసయ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 Yeah. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం ఆయన మనల్ని రక్షించుకొని తన సన్నిధిలో స్థిరపరిచిండు కాబట్టి కృతజ్ఞతాభావంతో మన జీవితాలు తిరిగి అతనికి సమర్పించుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం యోహాను సువార్త ఆరవ అధ్యాయం మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా సేవ చేసిండు అన్న విషమిక రాయబడి దేవుని బిడలమైన మనమందరం సేవ చేయాలా అన్న విషయాన్ని నేను మీకు క్రొత్తగా చెప్పేది లేదు ఆయన తిరిగి లోకం నుంచి వెళ్ళిపోతడు మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నాడు నమ్మిన వారిని శిష్యులుగా చెయ్యుడి అన్నాడు ఈ రెండు పనులు చేయకపోతే నువ్వు ఆయన బిడవు కావు మీరు సృష్టి సర్వలోకానికి వెళ్లి సువార్త ప్రకటించకపోతే మీరు ఆయనకి ఇష్టలుగా ఉండలేదు నమ్మిన వాన్ని శిష్యులుగా తయారు చేయకపోతే ఆయన బిడలుగా మీరు జీవించలేరు స్వార్థంతో మనం జీవించడానికి వీలదు దేవుని సేవలో కాబట్టి క్రైస్తవ జీవితము ఈరోజు ఏ రీతిగా ఉంది అని మనం ధ్యానించాలా మనము ఆ రీతిగా జీవిస్తున్నామా లేక దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నామా అన్న పరీక్ష మన ప్రశ్న మనం వేసుకోవాలా ఇది ఒక పరీక్ష లాగానే ఉంది ఈ రోజు ప్రపంచమంతటా ఎందుకంటే నేను రక్షణ పొందినా కృపారలు పొందుకున్నా ఏసుక్రీస్తున్న బాప్సం పొందుకున్నా నాకు ఇంకంతా చాలులే నాకంతా తెలుసులే అన్న ధీమా స్థితిలో ఉన్నది క్రైస్తవ జీవితం నిరోజు కానీ అట్లా ఉండడానికి వీల్లేదని వాక్యం చెప్పేసింది ఎందుకంటే నువ్వు ధీమాగా ఉండి నాకంతా తెలుసు అంటే ఆయన నీతను మాట్లాడాడు ఆయన మాట్లాడకపోతే నీకు ఏ విషయాలు బయపరచడు నీకు ఈ యొక్క బైబుల్లోని వాక్యాలు బయలుపరచబడకపోతే నీకు విశ్వాసం బలపడదు ఎందుకంటే దేవుని వాక్యం వల్లనే నీకు విశ్వాసం వస్తుంది విశ్వాసం లేకుండా నువ్వు ఆయనకు ఇష్టలుగా ఉండలేవు విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు గుడి రాదు కాబట్టి దేవుని వాక్యాన్ని మనం సంపూర్ణంగా ధ్యానించడం నేర్చుకోవాలా తర్వాత ఆ వాక్యానికి విధేయత చూపించడం కూడా నేర్చుకోవాలా అంటే ఈరోజు విన్న వాక్యము నువ్వు జీవితంలో పాటించాలా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వాక్యాలు వింటున్నారు అవన్నీ జ్ఞాపకానికి ఉన్నాయా ఈరోజు మళ్ళీ ఏం లాభం జ్ఞాపకానికి లేకపోతే జ్ఞాపకాన్ని లేకపోతే వాటిని మీరు పాటించలేరు పాటించలేరు కాబట్టి నీ జీవితంలో రావాల్సిన ఆచరణలు రావు ఆయన ప్రభు గ్రహించినప్పుడు ఆయన మాటలు గైకొని దాని ప్రకారంగా పాటించకపోతే జీవించకపోతే నీ జీవితంలో అద్భుతాలు ఎట్లా జరుగుతాయి ఇందాక ప్రజ చెప్పింది తన సేవ జీవితం దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు ఎందుకు ఆయన వాక్యానికి తగినట్లు తన సేవని కొనసాగిస్తున్నాడు కాబట్టి ఒకసారి చూడండి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం యోహాను సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరవ వచనం నుంచి ఇరవై ఏడు వచనాలు చూడండి ప్రభు మాట్లాడుతున్నాడు తన బిడలతో ఏమని మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం వెతుకుతున్నాం ప్రభులో ఏమి పొందుకోవాలా అని వెతుకుతున్నాం మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఈరోజు మీరు ఇక్కడ వచ్చిండ్రు ఏం పొందుకోవాలని వచ్చి దేవుని ఆశ్రమంలో పొందుకోవాలని వస్తారు కదా దేవుని వాక్యాన్ని ధ్యానించాలా దేవుని ఆశ్రయం పొందుకోవాలా రోగం ఉంటే స్వస్థత పొందుకోవాలా కష్టం ఉంటే విడుదల పొందుకోవాలా ఇదే కదా మన ఆసక్తి అంతకంటే ఏమన్నా మీరు కోరుతున్నారా ప్రభు అంటున్నాడు మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు కేవలము రొట్టెలు తినట వాడిని వాటిని భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారా లేక ఇంకా దేని కొర వెతుకుతున్నారా ప్రపంచమంతటా క్రైస్తవ జీవితంలో జరుగుతుంది ఇదే రొట్టెలు భుజించి తృప్తి పొందుట మనం ప్రభుని వెతుకుతున్నామా అంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామా అని వెతుకుతున్నామా లేక ఇంకా దేని కొరన ఈ వాక్యం మీకు అర్థం కాలేరొచ్చు ప్రపంచమంతా ఏదో సంపాదించుకోవాలా ఈ లోకంలో ఆస్తి అంతస్తులు సంపాదించుకోవాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకోవాలా పెద్ద పెద్ద చదువులు సంపాదించుకోవాలా పెద్ద పొజిషన్స్ వల్ల ఉండాలా బాగా సమృద్ధిగా ధనం ఉండాలా పెద్ద బిల్డింగ్స్ ఉండాలా ఇంకా కొన్ని ల్యాండ్స్ ఉండాలా భూములు సంపాదించుకోవాలా ఇదేనా ప్రార్థన జీవితం లేక ఇంకా దేనికన్నా ప్రార్థిస్తున్నామా నా అనుభవంలో నేను చెప్తున్నా అనేక ప్రాంతాలలో అనేక సంఘాలలో పరిచర్య చేసినప్పుడు ప్రార్థన అంశం ఏ రీతి గుంటున్నాయో తెలుసా బ్రదర్ నా ఉద్యోగం ఏమైతుందో నాకు తెలియదు నా ఉద్యోగ స్థలంలో నాకు చాలా కష్టాలున్నాయి బాస్ పడనియాడు నా మీద ఎప్పుడు నిందలు మోపుతా ఉంటారు నాకు ఉద్యోగాలు చాలా కష్టం ఉంది ఈ ఉద్యోగం ఉంటుందో లేదో ఒకవేళ పోతే వేరే దొరుకుతుందో లేదో నాకు ఉద్యోగం లేక చాలా కాలం నుంచి కష్టపడుతున్నా నా కుటుంబంలో ఎన్నో సమస్యలున్నాయి తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు కొట్లాడుకోవడం మా ఆస్తి మీద ఇంకో కన్ను వేసేడు కోర్టు కేసు వేసేడు ఇటువంటి సమస్యలు మా పిల్లలకి ఇంకా పెళ్లిలు కావట్లేవు మా బిడ్డలకి స్కూళ్ల సీట్లు కష్టమవుతున్నాయి ఇవే ప్రార్థన అంశంలు ఎక్కడ వెళ్ళినా మా పక్కింటి వాడికి మాకు కొట్లాట కొంత జరిగి కట్టమని అన్నందుకు కొట్లాట మా మీద మంత్రాలు ఇవే సమస్యలు ఇవే ప్రార్థన అంశం వీటికి మించిన ప్రార్థనాంశంలు వేరేవి ఏవి కనిపించవు ఒక ఆయనకి నేను అప్పు నను అప్పు తీర్చాలా నాకు డబ్బు చాలా అవసరం ఉంది రేపు పదే పది గంటలకు ప్రార్థన చేయ బ్రదర్ పొద్దున పది గంటలకు నాకు డబ్బు కావాలి కరెక్ట్గా ఇవే ప్రార్థనాంశం ఇంతకంటే మించిన ప్రార్థనాంశంలు క్రైస్తవ సంఘంలో లేవు నా గత ఇరవై సంవత్సరాల మన ప్రభువు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మీరు ఎందుకు వెతుకుతున్నారు నన్ను రొట్టెలు అంటే ఈ లోకం ఈ లోకంలో ఏదో పొందుకోవాలా అని వెతుకుతున్నారా ఇంకా దేని కొరకైనా చూడండి మరోసారి మీరు సూచనలను చూసిన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఆయన చెప్తుండ్రు ఖచ్చితంగా మతపరమైన జీవితం క్రైస్తవ జీవితం ఈ రోజు రొట్టెలు కొరికే ఏదో సాధించుకోవాలా ఏదో సంపాదించుకోవాలా ఈ లోకంలో తృప్తి పొందాలా అన్న ప్రయాసంలో వాళ్ళు ప్రభులు వెతుకుతున్నారు అంటే ప్రభులు వెక్కడం అంటే ప్రార్థన జీవితం దేవుని సరిదికి రావడం దేవుడిలో జీవించడం కేవలము శారీరకమైన కోరికలు శారీరకమైన విధానాలు శారీరకమైన జీవితంలో అభివృద్ధి పొందడం కొరికే వెతుకుతున్నారు అన్న విషయాన్ని చెప్తున్నాడు మనో సరస్వ్ ఏడవ వర్షంలో క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి ఈ లోకం అంతా దాని కొరికే కష్టపడుతుంది కానీ మీరు కష్టపడకుడి ఈ లోకంలో ఉన్నదంతా క్షయమైనది అని జ్ఞాపకం చేస్తున్నాడు క్షయం అంటే తెలుసా ఎవరికన్నా క్షయ అంటే తెలుసా క్షయ అంటే క్షయరోగం అంటే తెలుసా క్షయవ్యాధి అంటే తెలుసా ఇప్పుడు చెప్పండి క్షయవ్యాధి అంటే ఏం చెప్పండి ఎవరన్నా టీబి కదా క్షయ అంటే టీబీ దానికి ఒక హాస్పిటల్ కూడా ఉంది టీబీ హాస్పిటల్ అని ఎక్కడా ఎర్రగడ్డలు ఉంది టీబీ వచ్చిన వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ ఉచితంగా మందులు ఇస్తా ఉంటది ఆరు నెలలు కఠినంగా పథ్యంతో ఆ మందులు వాడితే టీబీ పురుగులు చనిపోతాయి లంగ్స్ లో ఉంటాయి అవి ఎముకలలో ఉంటాయి రకరకాల భాగాలలో అవి పురుగులు ఉంటాయి కాబట్టి ఈ లోకం అంతా ఈ లోకంలో ఆహారము లేక ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు రోగంతో ఉన్నది అని ప్రభు చెప్తుంటే నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు రోగంతో ఉన్నదానికి కొరకు పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా మీరు అన్నొచ్చు బ్రదర్ మళ్ళీ ఉద్యోగాలు వద్దా పెళ్లి వద్దా పిల్లలొద్దా వాళ్ళ స్కూల్ ఫీజులొద్దా వాళ్ళ స్కూల్ అడ్మిషన్స్ నేను చదువుకోవద్దా నాకు ఉద్యోగం నాకు సంపాదన వద్దా అవసరం ప్రాబు ఏమన్నాడు మతయసు వార్తలు ఈ వాక్యాన్ని మనం ఎన్నిసార్ అనిపిస్తుంది కదా ఒకసారి చూడు మతయ్య సువార్త ఆరో అధ్యాయము మతయార్త ఆరో అధ్యాయము ముప్పై వచనంలో ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీరు దీని గురించి ప్రయాసపడుతున్నారు దీన్ని పొందుకోవాలని ప్రయాసపడుతున్నారు దీన్ని వెతుకుతున్నారు ఈ లోకంలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఎప్పుడు మొదట వెతుకుడి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును ఏవన్నయ్యూ ఉద్యోగము ఆస్తులు గృహాలు వివాహాలు పిల్లలకి స్కూల్ లో ఫీజులు స్కూల్ లో అడ్మిషన్స్ అవన్నీ దేవుడిస్తాడు ఎందుకంటే అవన్నీ అవసరం మనకి ఈ లోకంలో జీవించాలంటే కానీ మీ ప్రార్థన ఉల్టా ప్రార్థన ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది క్రైస్తవ జీవితంలో ఈరోజు ప్రార్థన ఉల్టా ఉంది ఏంటా ఉల్టా ప్రార్థన రొట్టెలు సంపాదించుకోవాలా ఈ లోకాన్ని సంపాదించుకోవాలా ఈ లోకంలో వస్తువులను సంపాదించుకోవాలా దాని కొరకు ప్రార్థన ఉంటున్నారు దాని కొరకు ఉపాసం ఉంటున్నారు పెళ్లిల కొరకు నలభై జనాలు ఉపాసం ఉంటున్నారు ఉద్యోగుల కొరకు నలభై ఉపజనాల ఉపాసం ఉంటున్నారు కానీ ఎవరన్నా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలా దేవుని వాక్యం జ్ఞానంలో అభివృద్ధి పొందాలా అని ఉపాసం ఉంటున్నారు ఎవరన్నా చెప్పండి ఎవరన్నా మీరు ఒకరు ఇద్దరు ఉంటున్నారా బ్రవ్వా నీ యొక్క వాక్యం నాకు అర్థం కావాలా దానికి తగిన పరిశుధాత్మ అభిషేకం దయచే ప్రవ్వా అని ఉపాసం ఉంటున్నావా నీ వాక్యంలో నేను బాగా ఎదగాల నేను కూడా ఒక గొప్ప సేవకుని కావాలా అనేక మందిని ప్రభువ నీ చెంతకు నడిపించాలా ప్రభువా అని ఎవరైనా ఉపవాసం ఉంటున్నారా చూడండి ఇది పరిస్థితి ఈరోజు ప్రపంచమంతట నేను ఎవరిని తప్పు లెక్క క్రైస్తవ జీవితము అంతకంతకు దిగిచారిపోవడము నేను చూస్తున్నా గత ఇరవై సంవత్సరాల నుంచి నా చిన్ననాటి కాలంలో బాగుండే క్రైస్తవ సంఘం రాధన ప్రార్థనలు పొద్దున ఎనిమిది గంటలకు వెళ్తే సాయంత్రం రెండున్నర మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు ప్రార్థనలు ఉండేవి ఆ సంఘాలు ఏమైనా ఆ ప్రార్థన జీవితం ఏమైంది మీరు కొత్తగా రక్షణ పొందిన రోజులలో కొత్తగా బాప్తిజం పొందిన రోజులలో దేవుని ఎట్లా ప్రార్థన చేశారు గంటలు గంటలు చేసిండో లేదా కొత్తగా మీకు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన రోజు బాషలవరం వచ్చిన రోజు గంటల గంటలు ప్రార్థన చేసిండో లేదా ఇప్పుడు చేస్తున్నారా చెప్పండి నిజంగా కనీసం ఐదారు గంటలైనా ప్రార్థన చేస్తున్నారా ఏం బ్రదర్ ఐదారు గంటలు అంటున్నావటవా కనీసం ఒక గంట ప్రార్థన చేస్తున్నావా దేవుని బిడ్డలు కనీసం ఐదారు గంటలు ప్రార్థన చేయకపోతే వాడు దేవుని బిడ్డ కానే కాదు నేను చెప్తున్నా సరే బైబుల్ చెప్తుందా బైబుల్ ఏమంటుంది తెలుసా దివారాత్రంలో ధ్యానించమంటుంది ఎల్లప్పుడూ ప్రార్థించమంటుంది అంటే ఇరవై గంటలు ప్రార్థించమంటుంది ఎల్లప్పుడు అంటే అర్థమని ఇరవై నాలుగు గంటలు ప్రార్థించగలుగుతున్నావా కనీసము రెండున్నర గంటలైనా ప్రార్థించగలుగుతున్నావా చూడండి చాలా మంది పాస్టర్స్ గురించి నేను చెప్తున్నాను పేర్లు తీసుకోను కాబట్టి నాకు వాళ్ళంతీ సమస్య లేదు సంవత్సరాలు సంవత్సరాలు ప్రార్థన చేయని సేవకులను నేను చూసిన బాల్యలు వచ్చి చెప్పడం అన్నా ఈయన ప్రార్థన బంద్ చేసి కొన్ని అదేం చేస్తారు వాళ్ళు సేవ ఎట్లా చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నా అన్న ఎప్పుడు చూడా నేను ప్రార్థన చేయడం లేదు బహుశా రహస్యంగా ఆయన ఏదైనా గదిలోకి పోయి తల్లిపేసుకొని ప్రార్థన చేస్తుండేమో లేదు అది కూడా లేదని నాకు తెలుసు రహస్య గదిలేము మా ఇంట్లో పొద్దున్న లేస్తే ప్రార్థన ఉండదు సేవ సేవ వెళ్ళిపోతాడు ప్రార్థన వ్యక్తిగతంగా ఆయన ఒక సమయము దేవుని సన్నిధిలో కూర్చుంది లేదు నాకు చాలా భయం వేస్తుంది ఈయన అని చూడండి సేవ జీవితంలో అటువంటి బాధ అటువంటి భయంకరమైన జీవి కాలంలో మనం ఉంటున్నాం ప్రార్థనలు దూరమైపోతున్నాయి మన జీవితంలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసలేని స్థితిలో ఉంటున్నాం కానీ పొదులు రాగానే న్యూస్ పేపర్ మటుకు గంట సేపు టీవీ టీవీలో వాక్యాలు వస్తాయి కాబట్టి టీవీ పెట్టుకొని రెండు మూడు గంటలు వాక్యాలు వింటాం వాటికి టైం ఉంటుంది మూడు గంటలకి ఒంట గదిలో రెండు గంటలు దొరుకుతుంది దాని తర్వాత టైమే దొరుకుతుంది అన్ని విషయాలు టైం దొరుకుతుంది కానీ ప్రార్థనకి టైం దొరకదు బైబుల్ వాక్యం ధ్యానించడానికి టైం దొరుకుతది అంటే ను నిజంగా దిగురబిడలాగా జీవిస్తున్నావా లేదా ఈరోజు పరిశీలించుకోవాల ఏమో దొరుకుతుంది ఏదో దొరుకుతుంది శారీరకమైన వాటి గురించే నువ్వు పరిగెత్తుతున్నావు కానీ ఆత్మీయమైన వాటి గురించి పరిగెత్తులేవు అందుకే ప్రభు ఏమంటున్నావు చూడండి మొదలసారి క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడే గాని నిత్య జీవము కలుగజేయో అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మీకు నిత్య జీవం అంటే నిత్యము ప్రభుతో జీవించే జీవం దాన్ని నిత్య జీవం అంటాం ఎల్లప్పుడూ మన ప్రభు సన్నిధిలో జీవించడం నిత్య జీవానికి అర్థం ఈ కాలము ముగించినాక ఈ యుగము ముగించినాక నీ జీవితము ముగించినాక ఆయన సన్నిధిలో నిత్యము నువ్వు జీవించాలా అంటే క్షేమైన ఆహారం కొరకు కష్టపడితే నువ్వు జీవించవు నువ్వు అక్కడికి పోవు పర్లోక రాజ్యానికి పోవు నీ మనసు ఎక్కడ ఉంటే నీ దిశ అక్కడ ఉంటది నీ దిశ ఎక్కడ ఉంటే నీ ఇల్లు అక్కడ ఉంటది నీ హృదయం అక్కడ ఉంటది నీ మనసు ఈ లోకం మీద ఉంటే పరలోకం ఉంటదా పరలోకంలో నీ దిశ ఉండదు పరలోకము నీ గమ్యం గానే కాదు నీ మనసును ప్రభు మీద కేంద్రీకరించుకుని ఉంటే పరలోకానికి గమ్యం దొరుకుతది మార్గం దొరుకుతది నా మార్గం కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం కాబట్టి నువ్వు ఆయన మీద నీ మనసుని కేంద్రీకరించుకోకుండా ఈ లోకంలో కేంద్రీకరించుకుంటే నువ్వు ఎట్లా ఉండగలవు ఆయన సన్నిధిలో ఈ రోజు నువ్వు పరిశీలించుకో నువ్వు కేవలము ఆదివారం ఒక రెండు మూడు గంటలు దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసి వర్షం చేసి గంభీరంగా పరిశాత్మ పొందుకొని వెళ్లిపోతున్నావా లేక ఇతర రోజుల్లో కూడా అదే రీతిగా సోమవారం నుంచి శనివారం కూడా నువ్వేదా రెండు మూడు గంటలు దేవుని సందంటే దేవుని సన్నిధి అంటే చర్చకే కాదు మీ ఇంటి దగ్గర కూడా వ్యక్తిగతంగా మీరు తెల్లవారు లేసి ఒక రెండు మూడు గంటలు ప్రార్థనలో ఉండగలుగుతున్నారా లేకపోతే మీరు దేన్ని సంపాదించుకుంటున్నారు ఈ లోకంలో మీ ప్రయాసము వ్యర్థమైపోతుందేమో చూస్కొండి మీ జీవితము వ్యర్థమైపోతుందేమో చూసుకోండి ఆయన ఈ లోకంలోకి తిరిగి వచ్చినప్పుడు పెద్ద పెద్ద పాస్టర్స్ గొప్ప గొప్ప సేవకులు వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారని ప్రభు జ్ఞాపం చేసి ప్రభు నీనామం నా ప్రవచించలేదా నీ నామం రోగులను స్వస్థపరచలేదా నీ నామం నా వెలగొట్టలేదా అంటే ఆయన అంటున్నాడు అక్రమం చేయవార్లారా మీరు ఎవరో నాకు తెలియదు మీరు ఎవరో నాకు తెలియదు చూడండి నలభై సంవత్సరాలు నువ్వు సేవ చేసి ప్రభు నిన్ను అంటున్నాడు నువ్వు ఎవరన్నా తెలియదంటే నలభై సంవత్సరాల సేవ ఏమైంది అంత వృధా అయిపోతుంది కాబట్టి అర్థం చేసుకోండి సేవ జీవితంలో మీరు దేని కొరకు కష్టపడుతున్నారు ఈ లోకాన్ని సంపాదించుకోవడం కొరకు కష్టపడుతున్నారా అంటే నీ మనిషి ఎక్కడుందో చూసుకోండి నువ్వు నీ సొంత రాజ్యాన్ని కట్టుకుంటున్నావా ఈ లోకంలో లేక దేవుని రాజ్యాన్ని కడుతున్నావా నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయాస బల నమ్మకమైన మంచి దాసుడా నీకు ఇచ్చిన కొద్ది దాంట్లో నేను ఎంతో విశ్వాసంగా జీవించను పనిచేసినావు కాబట్టి నీకు అధికమైన వాటి మీద నీకు అధికారం ఇస్తా అంటున్నాడు ఆయన తిరిగి అటువంటి ఆధిక్యత నీకు ఇస్తాడు సరే నేనేదో గొప్ప గొప్ప వస్తువులు సంపాదించడం కానీ ఆయన నాకు ఒక భారా పెట్టిండు ఈ విషయం అనేకలా ప్రకటించాల ఎందుకంటే క్రైస్తవ సంఘాలలో ఈ బోధలు లేవు దేని కొరకు కష్టపడుతుంది క్రైస్తవ సంఘం ఎవరు తెలియదు పాస్తర్ల ప్రార్థనలు వీటి గురించి ఎప్పుడు ఇప్పుడు ఆ బ్రదర్ చెప్తున్నాడు ఇందాక ఆయన ఏ రోజు కూడా ధనం కొరకు ప్యాస కానీ తగిన సమయంలో దేవుడు సమకూడి వాటిని అనుగ్రహిస్తాను ఆయన సేవ జీవితం సాక్ష్యం అరీతిగుంది కానీ మనం అరీతి సేవ వదిలేసి ఉద్యోగాలు చేసుకుంటే పాసలా నేను చూస్తున్నా ఎందుకు అంటే ధనము ఎంతో కష్టమైపోతుంది వాళ్ళ జీవితాలలో బాగా అర్థం చేసుకోండి మీరు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారా బాగా అర్థం చేసుకోండి అక్షయమైన ఆహారం అంటే దేవుని వాక్యం దేవుని వాక్యం కొరకు మీరు కష్టపడితే అది మీకు నిత్య జీవన ఇస్తుంది కానీ ఈ లోకంలోని వస్తుల గురించి ఈ లోకాన్ని సంపాదించుకోవాలన్న ప్రయాసంలో మీరు సామ్యాన్ని వ్యర్థం చేసుకుంటే మీకు ఈ లోకమే దొరుకుతుంది మీరు బాగా అర్థం చేసుకోండి ఈ లోకంలో చాలా మంది ఆశాసులు సంపాదించుకుంటారు కదా ఎందుకు సంపాదించుకుంటున్నారు వాళ్ళ మైండ్ దాని మీద ఉంది కాబట్టి వాళ్ళు కష్టపడి అవి సంపాదించుకుంటున్నారు కాబట్టి అవి సంపాదించుకుంటారు కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాడు ఒకడు సర్వస్వం సంపాదించుకొని వాడి ఆత్మాను పోగొట్టుకుంటే వాడికి ఏమి లాభం అని మన ప్రభు జ్ఞాక్తం చేసింది ఈ లోకస్తులందరూ ఆ రీతిగా జీవిస్తున్నారు మనం నువ్వే రీతిగా జీవిస్తున్నావు ఈ లోకస్తులాగా జీవిస్తున్నావా లేక దేవుని బిడలాగా జీవిస్తున్నావా బాగా అర్థం చేసుకోండి డబుల్ అవసరమే అన్నిటికీ అవసరమే సేవ చేయాలంటే కూడా డబ్బు అవసరం మందిరం నిర్మించాలంటే డబుల్ అవసరం సేవని కొనసాగించుకోవాలంటే డబుల్ అవసరం కానీ ఎప్పుడైతే ఆయన వాక్యం కొరకు ప్రయాసపడి దాన్ని నేర్చుకుని దాని ప్రకారంగా జీవిస్తున్నావో నీకు ఆటోమేటిక్ గా డబ్బులు వస్తూ ఉంటాయి ఎందుకంటే నువ్వు ఆయన రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడుతున్నావు నువ్వు అందు ప్రార్థన చేస్తున్నావు అందు కొరకు ఉపాసముంటున్నావు ప్రవ్వా మా పక్కింటి వాళ్ళు నశించి ప్రవ్వా మా ఎదురింటి వాళ్ళు నశించిపోతున్నారు ప్రవ్వా వాళ్ళని రక్షించి ప్రవ్వా అన్న ప్రార్థన నీకున్నదా కేవలం నేను నా కుటుంబం నా పిల్లలు నా భర్త నా భార్య రక్షణ పొందాలా అనే ఉందా నా తల్లిదండ్రులు ఇంకా రక్షణ పొందలేదు బ్రదర్ అన్న ప్రయాసమేనా ఉన్నావా ఈ లోకంలో ఎంత నశించిపోతున్నారు వాళ్ళ గురించి ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నావా మినిస్టర్స్ నశించిపోతున్నారు రక్షణ అనుభవం లేకుండా పెద్ద పెద్ద మినిస్టర్స్ పోలిటీషియన్స్ జడ్జిలు హైకోర్టు లాయర్లు పోలీస్ సిస్టమ్ లో పోలీస్ పోలీస్ మెన్ టీచర్లు డాక్టర్లు వాళ్ళందరూ నశించిపోతుంటే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తున్నావా చూడండి నీకు అక్షయమైన ఆహారం గురించి జ్ఞానం లేకపోతే స్వార్థంతోనే నువ్వు ప్రార్థన చేస్తావు నీ గురించి నీ కుటుంబం గురించే ప్రార్థన చేస్తావు ఈ లోకంలో నశించిపోతున్న వారి గురించి దేశాల గురించి పట్టణాల గురించి నువ్వు ప్రార్థన యోనా జీవితం అదే కదా నేను పట్టణము రక్షణ పొందాలన్న ఆశ లేదు అది నశించుకోవాలన్న ఆశ ఉంది మళ్ళా దేవుని సేవకుడు పాస్ ప్రవక్త ఒక ప్రవక్త అయ్యండి ఒక సేవకుడు అయ్యండి ఒక పట్టణం రక్షణ పొందడం ఇష్టం లేదు కానీ అది నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు దేవుని యోనా నేను ఎంతోగానో కష్టపడి ఆ పట్టణస్థానం కాపాడ జీవింపజేసిన ప్రసవించిన నేను పిల్లల్ని గన్నాను నేనేమో పట్టణము దేవుని బిడ్డల పట్టణం కాదు అది అనుల పట్నం అయిన గానీ వాళ్ళు నా బిడ్డలే వాళ్ళు చనిపోవడం నశించుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు యోనా నువ్వు పోయి వాక్యం చెప్పు అంటే నేను చెప్పనన్నాడు తర్వాత చాలా కష్టాలు పాలయ్యింది దాని తర్వాత పోయి చెప్పి బుద్ధి తెచ్చుకో వాళ్ళ రక్షణ పొందినాక కూడా ఆయనకు ఇష్టం లేదు ఆయన పోయి వాక్యం చెప్తే వాళ్ళు రక్షణ పొందిండ్రు పొందినాక కూడా వాళ్ళ రక్షణ పొందడం ఆయనకి ఇష్టం లేదు చూడండి ఇదంతా స్వార్థంతో కూడా నా సేవ జీవితం మనం ఆ రీతి ఉండడానికి వీల్లేదు మనమందరము ఇతరులు రక్షణ పొందాలా అన్న ప్రయాసంతో ఈ యొక్క సేవను కొనసాగించుకోవాలా అందు నువ్వు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలా తీర్మానించుకో ఈ రోజు నుంచి ఎంతసేపు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావు కేవలం పొద్దున్నట్ల బైబుల్ చదవడం కాదు ధ్యానం అంటే ఒక పుస్తకము ఒక పెన్సిల్ పెన్ తీసుకొని నువ్వు ధ్యానించిన రాసుకోవాలా ఆ వాక్యాలు రాసుకొని వాటిని నువ్వు నెమరు వేసుకోవాలా ఆ వారమంతటా దాన్ని ధ్యానించాల లేకపోతే పొద్దున ధ్యానించింది నీకు సాయంత్రం నీ మనసులో ఉండదు ఎందుకంటే మానవులము మతిమరుపు జీవులం ఊరికే మర్చిపోతాం పొద్దున ఏం తిన్నావు అంటే కూడా జ్ఞాపకంకి రాదు నిన్న ఏం బట్టలు వేసుకున్నా కూడా జ్ఞాపకంకి రాదు అటువంటి బలహీనములు మనం కానీ ఆయన వాక్యాన్ని అందుకొరికే మనము నెమ్మరు వేసుకోవాలి ధ్యానించాలి మర్చిపోవద్దు మర్చిపోతే నీకు విశ్వాసం రాదు విశ్వాసం బలపడదు నువ్వు నమ్ముతావు ప్రభుని కానీ ఆయన చెప్పిన మాటలు నమ్మకపోతే విశ్వాసించకపోతే వాటిని ధ్యానించకపోతే నీ ప్రార్థనకి జవాబు రాదు ఆ మాటలని గైకొని వాటి ప్రకారంగా జీవించాల జీవించే నీకు ఆయన కాపుదల ఆదరణ ఉంటది కాబట్టి ఆహారం కొరకు కష్టపడుకుడే గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు ఈ రోజు నుంచి మనం తీర్మానించుకోవాలా మనం దేని కొరకు కష్టపడుతున్నాం ఈ లోకం సంపాదించుకోవడం కొరకు కష్టపడుతున్నామా లేక పరలోకాన్ని సంపాదించడానికి కష్టపడుకుంటున్నామా అది నువ్వు పరిశీలించుకోవాలి ఈరోజు నీ హృదయంలో దాన్ని ధ్యానించి అటువంటి అవగాహన అటువంటి జ్ఞానము నీకు ఉంటే ఈ రోజు నుంచి నువ్వు తీర్మంచుకున్న ప్రవ్వా నన్ను క్షమించిన ఆయన నేను ఇంతకాలము ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని ప్రయాసపడుతున్నాను గానీ ప్రవ్వ మీ యొక్క వాక్యంలో బలపడాలా మీ సత్యని గ్రహించాలా అన్న ప్రయాసం నేను పడలేను ప్రవ్వ ఏదో ఆచారబద్ధంగా వాక్యాన్ని జనిస్తున్నా కానీ ఆసక్తితో వాక్యాన్ని నేర్చుకోవాలా అని నేను ఉపాసం లేని ప్రభు ఇప్పుడు కూడా బైబుల్ జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవాలా అని ఉపాసం నేను ఎప్పుడు లేనిపో ఒక పాసర్ అంటున్నాడు ఒకరోజు సాక్ష్యంలో బైబుల్ వాక్యము అర్థం కావడం కొరకు ఆయన కన్నీళ్లు విడుస్తూ కొన్ని సంవత్సరాలు ఉపాసము అంట ఆ వాక్యం నాకు అర్థం కావట్లేదు ఎంత చదువు నాకు అర్థం కావట్లేదు ఇది అర్థం కాకపోతే నేను ఈ బిడలకు ఎట్లా జీవించగలదు కాబట్టి ఆయన కన్నీలు విడుస్తూ ఎంతో కాలంగా ఆ వాక్యం నేర్చుకున్నట్ట నాకు వ్యక్తిగతంగా కలిసి చెప్పిడు నేను ఈ యొక్క వాక్యం అర్థం చేసుకోవడం కొరకు ఎంతగానో ఏడ్చిన నా జీవితంలో ఎంతగానో ఏడ్చిన నా భార్య చనిపోయింది దాని తర్వాత పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఆయన గురి చనిపోయింది అయినా గాని ఈ వాక్యని ధ్యానించి కష్టపడి దాన్ని నేర్చుకుని అనేక ప్రకటించాలని సేవ చేస్తున్నాడు వారి లేకున్నా సేవ చేస్తున్నాడు సరే ఆయన తీర్మనించుకోండి రీతిగా కాబట్టి కష్టాలు అందరికీ వస్తా కానీ ప్రతి దాని నుంచి విడద కల్పించేవాడు మన ప్రభువే కాబట్టి ఈ దినం తీర్మానించుకో నువ్వు ఎందుకు అక్షయమైన ఆహారం కోరిక కష్టపడాలా ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి కొనతులు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం చూడండి కొనతలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం చూడండి ప్రభు మనస్సును ఎదిగిన వాడు ఎవడు ఆయనకు బోధింపదగిన ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు తర్వాత మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం ఎప్పుడైతే నువ్వు అక్షమైన ఆహారం కొరకు కష్టపడతావో ఆయన మనసుని నువ్వు కలిగి ఉంటావు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానించి దివారాత్రంలో వాటిలోని సత్యాని గ్రహించి నువ్వు జీవిస్తావో నువ్వు ఆయన మనసును కలిగింటావు ఎప్పుడైతే క్షేమైన ఆహారం కొరకు కష్టపడతావో నీకు ప్రభు మనసు ఉండదు దయ్యము మనసు ఉంటది సైతాన్ని మనసు ఉంటది ఈ లోకాన్ని సంపాదించుకోవాలా అని ఎవడైతే ప్రయాసపడుతుంటాడో నువ్వు ఎంతగానో పాటలు నువ్వు స్థుతించచ్చు దేవుని గణపరచు వర్షిప్ చేయొచ్చు గంటలు గంటలు ఎంత ప్రార్థన చెయ్యి ఈ లోకాన్ని సంపాదించుకోవాలన్న ప్రయాసంలో ఉంటే మటుకు నీకు సైతానం మనసుంటది ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని గైకొని దాని కొరకు ప్రయాస నీకు ఆయన మనసుంటది ఆయన మనసు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా ఆయన మనసుని నువ్వు ధరించుకుంటే అంటే క్రీస్తు క్రీస్తుని ధరించుకోవడం ఆయన మనసు కలిగినడం అంటే మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్లా జీవించిండో మనం అట్లా జీవించడం వాక్యం ఏ రీతిగా నిన్ను నడిపిస్తుంటదో నువ్వు ఆ రీతిగా నడుస్తూ లోకంలో లేకపోతే ఆచారబద్ధంగా యధావిధిగా జీవిస్తా ఉంటావు ఏ సంగమైతే నేను ఈ వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే నువ్వు ఎంత మంచి పేరు పెట్టుకున్నా ఎంత బైబిల్లోని పేరు పెట్టుకున్నా నీవు క్రీస్తు మనసులేనదే ఆచారబద్ధంగా జీవిస్తే లోకాతీతంగా జీవిస్తే ఈ లోకాన్ని సంపాదించుకోవాలన్న ప్రయాసం ఉదాహరణకు చూడండి మీరు ఎన్ని పుస్తకాలు చదువుతారు గంటలు గంటలు కానీ బైబిల్ చదువుతారా లేదు నేను స్కూల్కి వెళ్ళాలా కాలేజ్కి వెళ్ళాలా చదువుకోవాలా కాబట్టి అన్ని పుస్తకాలు చదువుతాను మంచిది అన్ని చదువుకోవాలా కానీ అసలైన పుస్తకం చదవకుండా ఈ లోకానికి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటున్నారు కాబట్టి ఈ లోకాన్ని సంపాదించుకుంటున్నారు ఫస్ట్ క్లాస్ లా పాస్ అవుతున్నారు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు కానీ ప్రములు పోగొట్టుకుంటున్నారే వాటికి ఇచ్చినంత ప్రాధాన్యత నేను చూస్తుంటా వెయ్యి ఆరు వందల పేజీలున్న పుస్తకాలు కష్టపడి చదువుతారు పిల్లలు కానీ బైబిల్లో ఒక ధ్యానం ఒక అధ్యాయం కూడా ధ్యానించడానికి వాళ్ళకి మనసు ఉండదు ఎందుకు అదీతే తయారైపోతుంది క్రైస్తవ జీవితం ఈరోజు క్షయమైన ఆహారం కొరకు కష్టపడే నేర్చుకుంటున్నాం గానీ అక్షయమైన కష్టపడతలేం అందుకు మనకి ప్రభు మనసు మనసు ఉండాలా అంటే మీరు ఏం చేయాలా చూడండి ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి ఐదు వర్షాలు మనం ధ్యానిస్తాం ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి ఐదు వర్షాలు కావున క్రీస్తునందు ఏ హెచ్చరి హెచ్చరిక అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైననో వాత్సల్యమైన ఉన్నడలా మీరు ఏక మనసు మనస్కు ఏక ప్రేమ కలిగి ఉండడి మనం దేవుని వాక్యాన్ని జామో అందరూ ఒకటే రీతిగా అర్థం చేసుకుంటే ఏక మనసు ఉంటది కానీ ఈరోజు లేట్ మాది కరెక్ట్ మాది కరెక్ట్ అని కొట్లాడటమే ఉంది మతపరమైన జీవితంలో తర్వాత చూడండి ఒక్కదాని అందే చూడండి దాని తర్వాత చూడండి క్రీస్తు చేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడి కాబట్టి చూడండి ఈ వాక్యం చెప్తుంది కాబట్టి నీకు ఈ విషయం అర్థమవుతుంది నువ్వు క్రీస్తు చేసుని మనసు కలిగి ఉండాలా అంటే ఏరితిగా జీవించాలా కక్షలు పెట్టుకోవద్దు ఇతరుల పట్ల ఏ రీతిగా మనం ప్రవర్తించాలా ఇతరుల బాగుబులు చూడాలా అన్న విషయాన్ని జ్ఞాపకేస్తుంది క్రైస్తవ జీవితం అది కదా ఇతరుల మీద ద్వేషాలు ఉండొద్దు అనే విషయం చెప్తుండ్రు నీకు ఎప్పుడైతే క్రీస్తు మనసు ఉంటుందో మన ప్రభు ఏ రీతిగా ఈ లోకంలో జీవించిండో నువ్వు అట్లనే జీవిస్తావు మన ప్రభు ఏ రీతిగా వాక్యాన్ని చెప్పిండో నువ్వు అదే రీతిగా అర్థం చేసుకుంటావు లేకుంటే దాని పరిపరి విధాలుగా అర్థం చేసుకుంటావు దేవుడు నాకు బయలుపరిచింది బ్రదర్ అని నీకు ఇష్టమైనట్టు నువ్వు చెప్పుకుంటా కానీ బాగా అర్థం చేసుకోండి అయన మనసుని మీరు ధరించుకున్నప్పుడు ఆయన మైండ్ల నుంచి ఆయన మనసుల నుంచి వచ్చిన కదా ఇవన్నీ వాక్యాలు ఆయన హృదయాలకు వచ్చే వాక్యాలు వాటిని నువ్వు సరిగా అర్థం చేసుకుంటావు అప్పుడు నీ విశ్వాసము అంచలంచుంది దాన్ని బట్టి ప్రభు సంతిస్తాడన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది కాబట్టి చూడండి నిజంగా నీకు క్రీస్తు మనసు లేక క్రీస్తు మనసు తెచ్చుకున్నట్టు ఆయన ఆయన ఆత్మను పొందుకొని జీవించడం పర్షాత్మ పొందుకుందని అనేసి నువ్వు గంభీరంగా అరవడం అనేది కాదు ఇక్కడ పర్షాద పొందుకోవాలా భాషలో స్తించాలా అన్ని కరెక్టే అన్ని క్రమంగా చేయాలా కానీ పరసాత్మ పొందుకున్నాననేసి నువ్వు ఆయన మనసుని ధరించుకోక ఈ లోకాతిత్యంగా జీవిస్తే నువ్వు పరసాత్మ పొందుకుని వృధా అయిపోతుంది జీవితం అని జ్ఞాపకం చేస్తున్నా అందుకే దళితుల రాష్ట్ర పత్రికలో ఈ విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నా చూడండి ఈ యొక్క వాక్యాన్ని నేను చూపిస్తాను చూపించి వాక్యాన్ని ముగించుకుంటాను దళితుల పత్రికలో నువ్వు నిజంగా ప్రభు ఆత్మను పొందుకున్న ప్రభు మనసును పొందుకున్న వాడవైతే ఏ రీతిగా జీవించాలా ఐదవ అధ్యాయం చూడండి దళిత రాష్ట పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆయన మనసుని ధరించుకొని ఆయన ఆత్మ నడిపింపబడకపోతే నువ్వు దేవుని బిడ్డ కావు ఎందుకంటే పరశుధాత్వం పొందుకున్న వాళ్ళందరూ పరశుద్ధాత్మ చేత నడిపింపబడ్డవారు వాళ్ళందరూ దేవుని పిల్లలు అనబడినరు అని మనం రోహిణ రాష్ట్ర చూస్తాం కాబట్టి మీకు నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే మీరు ఏ రీతి ఉండాలా పద్దెనిమిదవ వచనం చూడండి చూడండి మీరు నిజంగా మీరు నిజంగా దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడితే శరీరమైన కార్యములు మీలో కనిపించవు తర్వాత చదవండి స్టార్ కొంతసేపు అయినాక మీరు క్షయమైన క్షయమైన ఆహారం కొరకు కష్టపడితే మీరు ఆత్మచేత నడిపింపబడరు అక్షయమైన ఆహారమైన ఈ దేవుని వాక్యం చేత నడిపింపబడితే మీరు ఆత్మ చేత నడిపింపబడ్డవారు జ్ఞాపకం చేస్తూ ఒకవేళ ఆ రీతిగా లేకపోతే మీ జీవితంలో ఏముంటాయి చూడండి శరీర కార్యము స్పష్టమైనవి అంటే క్షేమైన ఆహారం కొరకు కష్టపడే వాళ్ళు ఇట్లా జీవిస్తారు ఈ లోకాన్ని సంపాదించుకుంటే వాళ్ళు ఇట్లా జీవిస్తారు అని చెప్తుండీ ఎట్లా చూడండి అవి ఏమనగా చదవండి సార్ ఇప్పుడు మెల్లిగా చదవండి ఒక్కొక్కటి జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మతతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అంటే ఇంకా పెద్దలు ఇస్తుంది అని చెప్తున్నాడు ఇంకా ఇదే కాదు ఇంకా చాలున్నాయి అంటున్నాడు ఎవరైతే క్షేమైన ఆహారం కొరకు కష్టపడతారు ఈ లోకాన్ని సంపాదించుకోవాలని కష్టపడతారు వాళ్ళ జీవితంలో ఇటువంటి గుణగణాలు ఉంటాయంట చెప్పండి మీరు నిజంగా రక్షణ బోధిన వాళ్ళైతే మీలో ఉన్నాయా గుణగణాలు అల్లరితో కూడిన ఆట పట్లున్నాయా మీలో అసూయ ఉందా మీలో ఎవరు బాగుపడుతుంటే మీరు భరించగలుగుతున్నారా చెప్పండి భేదములున్నాయా కక్షలున్నాయి మీకు కక్ష ఉందా లేదా లేదా సార్ కోపముందా క్రోధముందా కలహములు కొట్లాటలున్నాయా ఇవన్నీ చర్చలో ఉన్నాయి ప్రతి సంఘంలో నేను చూస్తున్నాను ఇవన్నీ మీ దగ్గర ఉండకపో ప్రతి సంఘంలో ఇవి నేను చూస్తున్నా కొట్లాడుకుంటారు ఆదివారం వచ్చిందంటే కొట్లాడుకుంటున్నారు మంచి మంచి సంఘాలు చెడిపో పెరిగిన సంఘం ఒకటి ఉండే ఆ సంఘంలో ఈ రోజు పోలీసులు వచ్చి నిలబడతారు ఆదివారం కొట్లాడుకోకుండా సంఘం నడిపించుకోవడం కోరు అంత భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు కోర్టు కేసులు లాయర్లు చుట్టూ తిరగడం పాస్టర్లు ఒకరిని ఒకరు కొట్టుకోవడం అంత భయంకరంగా దిగజారిపోయింది ఇవి బయట ఉన్నాయా ఇవి లోపల క్రైస్త సంఘంలో ఈరోజు ప్రపంచ మన దేశమే కాదు ప్రపంచ మద్దట జరుగుతుంది మీ దగ్గరికి అటువంటివి రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలా మీలో అలరిత కూడిన ఆటపాటలు లేకుండా క్రోధములు లేకపో మత్సరములు అంటే ద్వేషములు జాగత్వము అంటే విగ్రహారాధన కక్షలు క్రోధములు కలహములు మతతులు అంటే త్రాగుడు ఇవన్నీ శరీర కార్యములు అని చెప్తున్నాడు అంటే క్షేమైన ఆహారం కొరకు కష్టపడే వారి జీవితాలలో కనిపించే గుణగణాలు ఇవి నీలో ఇవి ఉండకూడదు అంటే నువ్వు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి దాన్ని పాటించడం నేర్చుకోవాలి రోజు నుంచి ఇవి నీ జీవితంలో ఉండాలి తీర్మానించుకోవాల రక్షణ పొందిన వారి జీవితాలలో ఇవి ఉంటే వాడి రక్షణ పోగొట్టుకున్నట్లు ఆ విషయం పౌలు ఫిలి రాష్ట్రపతి వాళ్ళు జ్ఞాపం చేస్తాడు నీ రక్షణను నువ్వు కొనసాగించుకోవన్నాడు ఏ రీతి కొనసాగించుకుంటావు అల్లరితో కూడిన ఆట పలాలుంటే నువ్వు రక్షణ కొనసాగించుకుంటావా లేదు బేదములు పెడితే నీ రక్షణ కొనసాగుతుందా లేదు ఈ ఏ గుణాలు నీలో ఉన్నా నీ రక్షణ కొనసాగదు కాబట్టి తీర్మనించుకోవాల ప్రవ్వ నాలో ఇంకా క్రోధం ఉంది ప్రవ్వా దాన్ని తీసివేయి అల్లరితో కూడిన ఆటపాటలు ఇంకా నేను పాటిస్తాను ప్రవ్వ వాటి నుంచి నన్ను విడుదల నాకు విడుదల కల్పించు ప్రవ్వ నన్ను క్షమించినయన అన్న ప్రార్థనకు అవసరం నువ్వు ఎంతగా వర్షిప్ చేసినా ఎంతగా భాషలు పొందుకున్నా ఈ గుణగణాలు ఉంటే నీకు రక్షణ లేదన్నట్టు ఈ గుణగణాలు నీలో ఉంటే వాటిని ప్రయాసంతో వాటిని తొలగించుకుని జీవితం నుంచి త్రాగుణాలు వాటి ఉంటే దాని నుంచి నువ్వు విడుదల పొందాలా ఇంకా నువ్వు విగ్రహారాధిక ఉంటే ఈ లోకంలో దేనో ప్రేమిస్తున్నావు అంటే దాని నుంచి పొందాలా ఈ లోకంలో నువ్వు దేనిని ప్రేమించినా విగ్రహాన్ని నిజంగా బొమ్మ పెట్టుకునే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా నాకు మీరు పాత్రులుగా అన్నాడు మత్స్య వార్థ పాదమంలో నాకంటే మీరు మీ పిల్లల్ని ఎక్కువ ప్రేమించినా వారు నాకు మీకు విగ్రహాలే నాకంటే మీరు మీ తల్లిని ప్రేమించినా విగ్రహాలే భార్యవర్తలను ప్రేమించిన విగ్రహమే అని పదో అధ్యయనం చెప్పింది కాబట్టి నాకంటే మీరు ఈ లోకంలో ఎవరిని ఎక్కువగా ప్రేమించిన దేన్ని ఎక్కువగా ప్రేమించిన మీరు నాకు పాత్రలు కారు నాతో పాటు మీరుండలేరు అని విషయం జ్ఞాపం చేసింది అందుకేమన్నా తీర్మానించాలా ప్రవ్వా నీకంటే నేను ఈ లోకంలో ఎవరిని ఎక్కువ ప్రేమించద్దు ఆయన ఈ రోజు నుంచి నీకంటే నేను ఈ లోకంలో ఎవరిని ఎక్కువ ప్రేమించదు మన ప్రభు కంటే ఈ లోకంలో ఎవరిని ఎక్కువగా ప్రేమించద్దు అని వాక్యం చెప్తుంది నువ్వు ఆ రీతిగా చేస్తున్నావు అంటే నువ్వు ఇంకా అక్షయమైన ఆహారం కొరకు కష్టపడతలేవు ఈ తీర్మానించుకో నువ్వు నిజంగా దేవుని వాక్యం పట్ల నీకు ప్రేమ ఉందా లేదా నువ్వు అదే రీతిగా ధ్యానిస్తున్నావు నువ్వు అని బ్రదర్ నాకు చదువుకు రాదు బ్రదర్ చదువుకోని నేర్చుకోవాలా తప్పదు ఎందుకంటే ప్రభు చెప్పింది లేఖ పరిశోధించండి మీరు చదవలేదా అంటాడు మీరు చదవాలా చదువు నేర్చుకోవాలా లేకపోతే ఎవరితోనైనా చదివించుకొని ధ్యానించాలా నాకు రాదు కదనేసి నువ్వు నిర్లక్ష్యం చేయడానికి వీలదు ఎందుకంటే క్రైస్తవ జీవితం ప్రపంచం అంత ఇప్పుడు నిర్లక్ష్య జీవితం ఉంది అంత తెలుసు అనేసి ఏదో ఆచారబద్ధంగా జీవిస్తున్నారు కానీ వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి వీటిని నేర్చుకోవడం ఆసక్తి చూపిస్తలేదు బైబుల్లో ఎన్ని పుస్తకాలున్నాయో తెలియదు ఏ పుస్తకం ఎక్కడుంది కూడా తెలియదు సేవ జీవితంలో ఉన్నవారు గురించి మాట్లాడుతున్నా ఎందుకు లేదు నువ్వు అరిదిగా కష్టపడలేదు ఈ యొక్క ఆహారం ఇది మన్నా తెలుసు పర్లో కొంచెం కూడా నీకు తెలుసు అయినా కూడా దీని గురించి కష్టపడతలేదు ఇది లేని వాళ్ళ గురించి అడగండి బైబుల్స్ లేని వాళ్ళు ఎంతగానో కష్టపడతారు బైబుల్ దొరికితే ఎంత బాగుంటుంది నాకని కానీ నిల బైబల్ ఉన్నా నీకు దాని మీద నిర్లక్ష్యం ఉందంటే నువ్వు ఏ దేని గురించి కష్టపడుతున్నావు ఈ లోకంలో క్షేమైన ఆహారం కొరకు కష్టపడుతున్నావా లేక అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నావా ఇతరుల వాళ్ళే మనం జీవించడానికి వీల్లేదు అందుకే ఈ లోకం నుంచి వేరు రూపాయలు జీవించడానికి అంటే ఈ ఆచారబద్ధమైన ఈ లోకంలో మనం జీవించకుండా మన ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ సమయాన్ని గడపాలా దివారాధనలు గడపాలా మెలకుగా ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థించాలా ఎల్లప్పుడూ ప్రార్థించాలా ఎడతెగగా ప్రార్థించాలా ఇవన్నీ విషయాలు జ్ఞాపకం చేసి ప్రభు వాక్యంలో నువ్వు ఈ వాక్యాన్ని ధనించకపోతే ఆ సత్యాన్ని నీకు అర్థమైతాయా అందుకు దీని కొరకు మనం కష్టపడాలా అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుండే నువ్వు కష్టపడితే ఏం జరుగుతుందో చూడండి ఇరవై వచనంలో మీకు ఆ వాక్యం చూపించి ముగిస్తాను అయితే ఆత్మ ఫలము లేవనగా చూడండి నో నిజంగా రక్షణ పొందినవా లేదా అన్న దానికి ఇదొక పరీక్ష ఏంట పరీక్ష ఇరవై రెండవ వచనంలో ఏమనుంది అయితే ఆత్మఫలము లేమనగా చూడండి మెల్లమెల్లగా చదువుడుకో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవన్నీ నీలో ఉండాలా నువ్వు నిజంగా దేవుని బిడ్డ నిజంగా దేవుని రక్షణ అనుభవంలో ఉన్నవానవో ఉన్నదానవైతే నీకి గుణగణాలు ఉండాలా ఇవి లేకపోతే నువ్వు పరిశుధాత్మ పొందుకొని కూడా వ్యర్థమే అక్రమం చేయవన్నారా అంటాడు మీరు ఎవరో నాకు తెలియదు లేదు ప్రభావ నేను దయ్యాలు మీరు ఎవరో నాకు తెలియదు నేను పబ్లిక్ మీటింగ్స్ చేశాను ప్రభావ మీరు ఎవరో నాకు తెలియదు ఎందుకంటే మీరు అక్రమం చేశారు క్రమమైన ఈ వాక్యాన్ని ఉల్టగా మార్చుకున్నారు క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడలేదు అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడలేదు కాబట్టి మీరు ఎవరో నాకు తెలియదు నువ్వు క్రీస్తు కలిగిన మనసుని ధరించుకున్న వాడవైతే మనసును నీలో ఈ గుణగణాలు ఉండాలా ద్వేషము కుళ్ళు కుట్ర ఇటువంటి ఉండకుండా ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాత్వము ఆశానిగ్రహము మంచితనము ఇటువంటి గుణగణాలు సాత్వికము అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలా ఎవరైనా నేను తిడుతుంటే నువ్వు తగ్గించుకోవాలి నన్నేమ్రాడతావా అని లేస్తావా లేస్తే మళ్ళా విమత్తములు మళ్ళీ కొట్లాటలు ను ప్రభుని మర్చిపోయినట్లు కాబట్టి ఈ దినం తీర్మానించుకోండి మీరు నిజంగా యేసుక్రీస్తు నా బాక్సం పొందిన మీరు నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని కృపారులు పొందుకొని అన్ని అన్ని వరాలు భాషల వరము ప్రవచించే వరము రకరకాల వరాలు ఉన్నాయి కదా బైబుల్లో మనం చూస్తాం ఆ వరాలన్నీ మీరు పొందుకొని ఈ గుణగానాలు లేకపోతే అవన్నీ వృధా చూడండి మీరు ఏం కలిగి ఉండాలా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాల మన ప్రభు ఎటువంటి ప్రేమని ఆ శిలవలో చూపించిండో మన కొరకు ఆ ప్రేమని నీ జీవితాంతం నువ్వు చనిపోయేంత వరకు లోకాన్ని విడిచిపెట్టేంత ప్రేమని నువ్వు మర్చిపో తీర్మనించుకో ప్రవ్వా నేను అందుకే ఈ రోజు కాదు కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనా జీవితంలో ఉన్నప్పుడు ఫస్ట్ జ్ఞాపకం చేసుకునే రాదే ప్రవ్వా నన్ను రక్షించుకున్నావు దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు నువ్వు నా మరణించకపోయింటే నేను నశించిపోయేవాడును ప్రవ్వ నన్ను నా కొరకు మరణించి నన్ను రక్షించుకుని బిడగా స్వీకరించిన నీ యొక్క పరిశుభాత్మ అభిషేకం విమోచన దినం వరకు నన్ను కాపాడుకున్నావు కాబట్టి నిశ్చయం ఉంది నాకెంతో ధైర్యంగా ఉంది నేను ఇంకా అనుమానించే భయపడను స్థిరమైన నివాసాన్ని నా కల్పించిన దాన్ని బట్టి నీకు వందాలి ప్రభు ప్రతి ప్రార్థనలో నేను ఫస్ట్ అదే జ్ఞాపకం తీసుకుంటా కాబట్టి మనం ప్రేమ కలిగినడం అంటే ఆయన ఎటువంటి ప్రేమని చూపించింది సెలవులో ఎన్ని గంటలు మన కొరకు ప్రయాసపడుతూ ఆ సెలవులో వెలాడి ఆ ప్రేమ నీ హృదయంలో చివరి వరకు ఉండాలా కానీ మన ప్రభు ఏమంటుండే తెలుసా ఆయన తిరిగి లోకంలోకి వచ్చినప్పుడు అటువంటి ప్రేమ మనుషులలో ఉండదంట దేవుని బిడలలో కూడా ఉండదంట మనుష తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొన ఆయన ప్రశ్నిస్తున్నాడు ఆయన తిరిగి లోకాలకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలలో అటువంటి ప్రేమ ఉండదంట ఆ వాక్యం తెలిసిన నువ్వేం చేస్తావు ఈ రోజు నుంచి ప్రవ్వా నేను అట్లా ఉండడానికి వీల్లేదు నా జీవితాంతం నేను ప్రేమించాలా ఈ లోకం కంటే ఈ లోకంలో ఉన్న ప్రతి విషయంలో ప్రతి మనిషి కంటే నేను నేను ఎక్కువగా ప్రేమించాలి ప్రవ్వా అన్న తీర్మానం నువ్వు ఈ దినం చేసుకుంటావు అటువంటి ప్రార్థనలో అదే రీతిగా ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించాలా నువ్వు నాకు రోగం ఉంది బాధ ఉంది కష్టం ఉంది అనేసి దుఃఖపడడానికి వీల్లేదు ఇదే వాక్యం చెప్తుంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని పౌలతిగా జ్ఞాపకం చేసిండో ఈ వాక్యని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నీకు ఎంత కష్టమున్నా ఎంత బాధ ఉన్నా ప్రభులను ఆనందించడం నేర్చుకోవాలి ఎందుకో తెలుసా మనుషులకు కాకుంటే ఈ లోకంలో ఎవరికొస్తాయి కష్టాలు మనకే వస్తాయి కష్టాలు ఆయననే కష్టాలు కల్పిస్తాడని వాక్యం ఉంది కాని మనం అగునంత వరకు కష్టం పెట్టాడు ప్రతి కష్టంలో ఆయన నడిపించేవాడు ప్రతి కష్టం నుంచి విడుదల కల్పించేవాడు ఎందుకో తెలుసా ప్రతి కష్టంలో నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు మేమందరం సేవకులు సేవ జీవితంలో ఉన్న వాళ్ళందరం కష్టాలు అనుభవించుచి చూచి మరణం నోట్లోనికి వెళ్లి బయటకు వచ్చిన కనీసం మూడు నాలుగు సార్లు మరణించల్మోస్ట్ అయిపోయింది అయిపోయి బయటకు వచ్చిన ఆ అనుభవం మాకు తెలుసు కానీ ఎందుకు జీవింపజేసిన దేవుడు ఆయన ఆయన వాక్యము మన జీవితంలో నెరవేరుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానికి కొరకు ఆయన కష్టాలు కల్పిస్తుంటాడు ఆయన నమ్మదగినవాడు కష్టాలలో అతను అతని ఆశ్రయం మనకు అవసరం ప్రతి కష్టం నుంచి విడుదల కల్పిస్తాడన్న దేవుడు రోగం లేకుంటే ఆయన స్వస్థపరిచేవాడు అని నీకు ఎట్ట తెలుస్తుంది ఆయన స్వస్థపరిచే దేవుడు అని తెలుస్తుంది నీళ్ళు రోగం ఉంటేనే మనం అందరం ఆ కదా పద సంవత్సరాలు దీర్ఘకాలపు రోగాన్ని అనుభవించమని నేను ఏ డాక్టర్ వల్ల స్వస్థత పొందలేని రోగం ఆయన స్వస్థపరిచిండి అని ఎందుకు పదహారు సంవత్సరాలు పెట్టిండి రోగం నా విశ్వాసాన్ని సంపూర్తి చేయడానికి కొరకు పరిపూర్ణంగా తయారు చేయడానికి ఆయన కష్టాలుగున్నా పోనిచ్చిండు ప్రతి ఒక్కరిని జీవితాలు అంతే ఆయన ఎందుకు కసలగుండా గోణిస్తాడంటే ఆయన మీద ఆధారపడి ఆయననే కష్టాల నుంచి విడదల్పించే దేవుడు అన్న సాక్ష్యాన్ని పొందుకోవడం కొరకు కసలగా నడిపిస్తాడు ప్రభు నాకు ఎందుకు కష్టం ప్రవ్వా అని నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదు సైతాను చేత శోధింపబడటకు ప్రభు మన నడిపిస్తాడు ఎందుకో తెలుసా సైతాను చేత శోధించబడ్డప్పుడు నువ్వు సైతానికి బాధిసైపోతావా లేక ప్రభు తిరిగి సైతాన్ని ఎదిరిస్తావా నీకు అవకాశం అది నీ విశ్వాసాన్ని పరిశీలించడం కొరకు నీకు కష్టాలు పెడతా ఉంటాడు చాలా మంది ఉంటారు నాకు ఎందుకు ప్రవ్వా ఈ కష్టం నేను ఏం చేశాను ప్రభావా నేను నేను నమ్ముకున్నా కాదు ప్రవ్వా నాకు ఎందుకు ఈ కష్టం అని ప్రశ్నిస్తారు నీకు వాక్యం తెలియదు కాబట్టి వాటా ప్రశ్నిస్తావు నీకు వాక్యం తెలిస్తే ప్రవ్వా వదనాలు ప్రవ్వా శ్రమలలో సంఖ్యలలో నిన్ను స్తుంచి గనపరిచే బిడ్డగనని తయారు చేయరచ్చు ఎటువంటి కష్టం ఉన్నా నేను నిన్ను గనపరచాలా స్తుంచాలా ఎంత బాధ ఉన్నా అయ్యో ఏమైపోతుంది అన్న భయం నాకు లేదు నేను చనిపోతానేమో అన్న భయం నాకు లేదు ఎందుకో తెలుసా రక్షణ పొందిన వారికి చవు మీద ఎందుకుంటది ప్రాణం మీద ఎందుకుంటది తీపి నువ్వు నిజంగా రక్షణ పొంది ఆయన జీవిస్తే నీకు ప్రాణం మీద తీపేందుకుంటుంది ఏ క్షణం పోయినా ఆయన సరిధిలో ఉంటావు ఆ ధైర్యం ఎందుకు లేదు ఈరోజు సేవ జీవితంలో ఎందుకు లేదంటే నువ్వు క్షయమైన ఆహక కొరకే కష్టపడుతున్నావు అక్షమైన ఆహక కొరకు నువ్వు కష్టపడతలేదు ఈ రోజులో కాడిదనం తీర్మానించుకోవాల నువ్వు నువ్వు నిజంగా ప్రభునందు సంతోషించగలుగుతున్నావా నీకుందా ఆనందం కేవలం ఈ వర్షిప్ చేసినంత కాలం ఆనందం ఉందా వర్షిప్ చేసిన భాషలో మాట్లాడుతున్నంత వరకు నీకు ఆనందం ఉందా ప్రతి క్షణం ప్రభుల ఆనందం ఉందా లేదా ఇదే పరిశీలించుకోవాలను అంటే నీకు ఈ గుణం లేదు నువ్వు ప్రభునందు ఆనందించకపోతే నువ్వు ఇట్వ ఫలిస్తలేవు కానించుకోండి సమాధానం ప్రతి ఒక్కరితో సమాధాన పడలా సమాధాన పడగలవా నీకు భర్తతో సమాధానం లేదు భార్యతో సమాధానం లేదు పిల్లలతో సమాధానం లేదు నీ ఇరుగుపోరుగు వాళ్ళతో సమాధానం లేదు నీ ఉద్యోగ స్థలంలో సమాధానం లేదు నువ్వు దేవుని బిడ్డ ఎట్ల అయితే నువ్వు రక్షణ పొంది ఏం లాభం కాబట్టి ఇది నన్ను తీర్మానించుకోండి ప్రవ్వా ఈ రోజు నుంచి నేను సమాధాన పడాల అందరితో సమాధాన నాకు సహాయపడు ప్రవ్వా అన్న ప్రాధనర్ నీకు లేదా చాలా అవసరం లేదా క్లాస్ లో కొట్లాడతావా పిల్లలతో ఎవరితో కొట్లాడుతున్నా ఈ లోకంలో వీధులలో మనుషులతో కొట్లాడుతున్నావా ఆటో డ్రైవర్తో కొట్లాడుతున్నావా ఆకురలు అమ్మే టైం కొట్లాడుతున్నావా ఎవరితో కొట్లాడుతున్నావు నువ్వు వాళ్ళతో సమాధాన పడకపోతే వాడికి నువ్వు ఏ స్టావును ఎప్పుడు చెప్తావు నీ పక్కింటంతో నీ ఎప్పుడు కొట్లాడతావుంటే వాటికి నువ్వు సువార్త ఎప్పుడు ప్రకటిస్తావు వాళ్ళు నశించబోవాల్సిందేనా వాళ్ళు నరకనుకోవాల్సిందేనా నువ్వు వాళ్ళతో సమాధాన పడకపోతే నీకు అవకాశమే లేదు సువార్త చెప్పడానికి క్రీస్తు దైన మనసు అదే అర్థం అందరితో సమాధాన దీర్ఘ శాంతం నీకు అవసరం అన్నిటినీ ఓర్చుకోవాలా ఎంత మనుషుల్ని ధృవీకరించినా అన్నిటినీ ఓర్చుకోవాలా ఎంత కాలము ప్రభు నిన్ను పరీక్షించినా అన్నింటినీ ఓర్చుకోవాలి విశ్వాసం యోగు ఓర్చుకున్నాడు ఇందాక చూసినాం మనం యోగు ఎంతగా ఓర్చుకున్నాడు పిల్లల్ని పోగొట్టుకున్నాడు దోస్తులను పోగొట్టుకున్నాడు భార్య విడిచిపెట్టింది ఆస్తులు పోయినాయి అన్ని రోడ్డు మీదకి వచ్చేడు మట్టిలో దూలోకి వచ్చేసి క్యాన్సర్ కుండ్ వచ్చేసింది అంతగా అనుభవించింది కానీ భయపడిందా నాకు క్యాన్సర్ కుండ్ ఆయన నేను నేను సజీవు నేను తిరిగి బ్రతికి నా ప్రభుకి సాక్షిగా జీవిస్తాను తీర్మానించుకున్నాడు ఆయన అటువంటి విశ్వాసం ఎక్కడొచ్చింది అది శ్రమల గుండా పోతూ మనం కూడా ఎటువంటి కష్టం వచ్చినా అటువంటి దీర్ఘశాంతం కలిగొనాలనేసి మనం నేర్చుకోవాలా అదే రీతిగా ఆశా చాలా ముఖ్యమచ్చు ఆశా నిగ్రహం అంటే ఇంగ్లీష్ లో సెల్ఫ్ కంట్రోల్ అంటారు ఇంక తెలుగులో ఏమంటారు అది ఆశా నిగ్రహం చూస్తే దీన్ని నేను సంపాదించుకోవాలా అన్న గుణగణం నీకుంటే నీకు ఆశా లేదు నాదే కదా ఆఫీస్లో నేను ఉన్నాను కదా పేపర్ తీసుకెళ్తా ఏము టీచరు ఒక పిల్లవాని విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు పిలిచిందట మీ పిల్లవాడు అందరి పెన్సిల్లు అందరి షార్ప్నర్లు రబ్బర్లు దొంగతీస్తున్నాడు మీ పిల్లవాని మీద కంప్లైంట్స్ ఉన్నాయంటే తండ్రి వాణ్ణి పట్టుకుని కొట్టి అరే ఎందుకురా అట దొంగతనం చేస్తున్నావు నన్ను అడుగుతే నేను మా ఆఫీస్లో చాలా ఉన్నాయి అవి నేను తీసుకొచ్చిస్తా కదా అంటున్నాడు అంటే వాళ్ళ నైన కూడా దొంగనే కదా ఆఫీస్లోకి వెళ్ళి దొంగతనం చేసుకుని వస్తున్నాడు చూడండి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి మీరు ఏదైనా వస్తువుని చూస్తే దాన్ని ఆశించడం అనేది దీర్ఘ శాంతము లేని జీవితం లేక ఆశా లేని జీవితం షాప్ కి పోతే కంప్యూటర్ కొనుక్కోవాలా టీవీ కొనుక్కోవాలా మ్యూజిక్ సిస్టమ్ కొనుక్కోవాలా ఒక పెద్ద ఫోన్ కొనుక్కోవాలా అన్న బుద్ధి ఉందా రోజు మనుషులలో అంటే నీకు ఆశా నిగ్రహం కదా ఏదో సంపాదించుకోవాలా ఏదో పొందుకోవాలా అనేది ఆశా లేని జీవితం ఒక ఫోన్ ఉండగా ఇంకొక ఫోన్ ఎందుకో మంచిగా ఫోన్ నడుస్తుంటే మళ్ళా దాన్ని నమ్మేసి ఇంకొక ఫోన్ ఎందుకు తెచ్చుకోవాలన్నా అంటే నీకు ఆశనీకరణం లేనట్టు నీ టైం నీ డబ్బులని వృధా చేసుకుంటున్నావు ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడానికి డబ్బులు ఖర్చు పెడతారు కానీ ఆయన వాక్యం కొరకు ఎవడు ఖర్చు పెట్టాడు ఎవడు ఫ్రీగా బైబిల్ ఇస్తాడా చూస్తారు గానీ కొనుక్కుంటాడా బైబుల్ రెండు వందలు మూడు వందల రూపాయలు ఉంటుంది బైబుల్ కొనుక్కోడానికి మనసు ఇస్తారేమో కానీ మొబైల్ ఫోన్ కొనుక్కోడానికి మటుకు మూడు నాలుగు వస్తాయి వస్తాయా లేవా ఈ రోజు జీవితం ఆ రీతిగా తయారైంది మన క్రైస్తవ జీవితంలో మంచితనం లేదు సమాధానం లేదు దయాలత్వం లేదు నీకు దయనే లేదు ఇంకా ద్వేషము ఇంకా క్రోధము ఇంకా కోపము ఇవన్నీ తగ్గింపు జీవితం ఎందుకు లేదు క్రీస్తు మనసు అంటే అర్థం అదే చివరికి ఆయన ఎంతగా తగ్గించుకొని జీవించిడు ఎంతగా విధేయత కలిగి జీవించిడు మరణం అగునంతగా విధేత చూపించి మనం చూపించగలమా చివరి వరకు ప్రభునందు విధేత చూపిస్తావును క్రీస్తు మనసు అంటే అదే నీ సేవ జీవితంలో నువ్వు అటువంటి మనసును కలిగి ఉండాలా అదే రీతిగా విశ్వాసం చివరిగా వాక్యాన్ని ముగిస్తుంది నేను నువ్వు విశ్వాసము కలిగి ఉండటకు ప్రయాస పడాలా చాలా బాగుంది కంటెంట్ ఫార్ యువర్ ఫెయిత్ కంటెంట్ ఏర్నెస్ట్లీ ఫార్ యువర్ ఫైత్ అని ఉంది అంటే కంటెంట్ అంటే అసలు పదం తెలుగులో లేదు పోరాడం విశ్వాసం కలిగి ఉండటం పోరాడాలా ప్రయాస అంటే కొట్లాడాలా నాకు విశ్వాసం కావాలా అని లోకంలో అంటే నీ విశ్వాసానికి ఏ డోకా రాకుండా నువ్వు ప్రయాసపడాలంట కానీ మీకు ఒక విషయాన్ని చెప్తున్నా నువ్వు ఎన్ని గంటలు ప్రయాసపడ్డా విశ్వాసం రాదు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా వర్షం చేసినా విశ్వాసం రాదు నేను చెప్తున్నా ఖచ్చితంగా వాక్యం వలననే విశ్వాసం కలుగుతుంది వినట వలన విశ్వాసం కలుగుతుంది దేవుని వాక్యాన్ని వింటేనే విశ్వాసం కలుగుతుంది దేవుని వాక్యాన్ని గనిస్తేనే విశ్వాసం కలుగుతుంది అటువంటి విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అటువంటి విశ్వాస సహితమైన ప్రార్థన నీ జీవితంలో అద్భుతాలు చేకూరుస్తుంది కాబట్టి నీకు అటువంటి విశ్వాసం కావాలన్నా వద్దాయి దిన క్రీస్తు కలిగిన మనసు నీకు అవసరమా లేదా తీర్మానించుకోండి రోజు ప్రవ్వా నా స్థానంలో నువ్వు ఉంటే రోజు ఏం చేస్తావు ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం నువ్వు పక్కింటి కొట్లాడుతుంటే ప్రార్థన చేసుకోవాల క్షణం ప్రవ్వా నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు ప్రవ్వా అంటే ప్రభు నేను మెల్లగా జారుకుంటా కొట్లాడా నువ్వు జారుకుంటావా వాడు నన్నటాడు మాట అనేసి నువ్వు ఉపంగుతావా కోపంలో అహం అడ్డొస్తుంది తిట్టేస్తావు ధనధన చెడ్డ చెడ్డ మాటలు వచ్చేస్తాయి నీ పాత జీవితం వ్యాపంకి వచ్చిందా లేదా నీ పాత జీవితం తిరిగి వచ్చిందా లేదా రక్షణ పొందినాక నీ నోట్లకెళ్ళి ఎందుకు వస్తాయి రక్షణ పొందినాక నువ్వు ఎందుకు ద్వేషిస్తావు మనుషులను రక్షణ పొందినాక ఎందుకు కోపగిస్తావు ప్రజలను అంటే నీకు రక్షణ పోయినట్టే కదా ప్రభావ తీర్మానించుకునే దినం క్రీస్తు కలిగిన మనసును ప్రభావా నేను ధరించుకోలేర ప్రభ్వా నీ మనసు నాకు అనుగురించి నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావో నేను అట్ ఆలోచించాల నువ్వు ఎట్లా మాట్లాడతావో అని ఎట్లా మాట్లాడాలా నువ్వు ఎట్లా నడుస్తావో అని ఎట్లా నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావు ఎట్లా ప్రవర్తిస్తాను ప్రవ్వా నాకు సాయపడు ప్రవ్వా నాకు అది చాలా అవసరం నేను నీ సన్నిధిలో ఉండాలంటే నీలాగా జీవించాలా నేను వెంబడించాలా నువ్వు ఎట్లా జీవించినావు లోకంలో నేను అట్లా జీవించాలా నువ్వెంతో విధేత చూపించినవు నువ్వు ఎంతో తగ్గింపు జీవితం చూసి నువ్వు జీవించినవు ప్రవ్వా ప్రతి ఒక్కరి పట్ల దయ చూపించినవాడు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను చూపించినవాడు ప్రవ్వా నేను అట్లా జీవించాలా ప్రవ్వా నాకు సాయంతాడు ప్రవ్వా ఈ లోకంలో అట్లా జీవించడం చాలా కష్టం ఎందుకంటే కావాలని మనుషులు ఎత్తిపోటు మాటలతో నన్ను పడుస్తుంటారు ప్రభు అయినా కానీ నేను అట్లా నేను దానికి పడిపోయలేదు ఆ శోధని నేను జయించాలా మీరు ఈ లోకంలో ఎట్లా జీవించండ్రో నేను అట్లా దానికి మీ మనసును అనుగ్రహించు ప్రభు ఆయన ప్రార్థన నీకు చాలా అవసరం ఈరోజు అటువంటి ప్రార్థన లేకపోతే నీ జీవితము రక్షణ అనుభవము అంతా వృధా అయిపోతుంది ఎంతో కాలంగా సేవ జీవితంలో ఉండి వాటన్నిటినీ మీరు పోగొట్టుకుని ఆయన తరిమేసే స్థితికి తెచ్చుకోవద్దు మీరు ఆ రోజు కాబట్టి ఆయన నిత్యము ఆయన సన్నిధిలో మనం జీవించాలా అన్న ఆసక్తితో మనము ప్రార్థనలో సమయానికి అర్థం కళ్ళు మూసుకుంటే ప్రార్థిస్తాం పరుశుతులకు దేవ వందనాలు తండ్రి ఏసే మీకే స్తోత్రాలైనా క్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ను అని మీరు మాకు హెచ్చరించిన అవును ప్రభు మీ మనసు లేకుండా మిమ్మల్ని మేము అర్థం చేసుకోలేము మీ మనసు లేకుండా మీ వాక్యని మేము అర్థం చేసుకోలేం మీరు ఏం చెప్తున్నారో ఆ వాక్యని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా మేము జీవించాలా అందుకు మీ మనసు అనుగరించండి ప్రభు మీ మనసు మీ వాక్యంలో ఉంది ప్రభు మీ వాక్యాన్ని మేము ధ్యానించాలా దివారాత్రంలో ధ్యానించాలా అటువంటి ఆసక్తి మాకు పుట్టించండి ప్రభావ మేము గంటలు గంటలు కానీ గంటలు గంటలు వాక్యాన్ని ధ్యానిస్తలేము అందుకు మా విశ్వాసం సన్నగిలుతుంది అందుకు మమ్మల్ని భయం వెంటాడుతుంది రేపు ఏం జరుగుతుందో అన్న భయం మాకుంది ప్రభు కానీ రేపటి గురించి మేము చింతించద్దు అటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుకోవాలి మిమ్మల్ని ధరించుకొని మేము ముందుకు వెళ్లాలా ఈ లోకంలో మేము అందరికీ మిమ్మల్ని చూపించాలా క్రొత్త వేసుకున్న వాళ్ళు ఈ లోకానికి ఏరీతిగా చూపిస్తారో మేము కూడా మిమ్మల్ని అతనే ధరించుకొని చూపించాలా అందరూ మమ్మల్ని మెచ్చుకోవాలి మిమ్మల్ని బట్టి వీరి దేవుడు గొప్ప దేవుడు అన్న సాక్ష్యం మేం వినాలా మా జీవితాల ద్వారా అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సంగంలో ప్రతి బిడ గురించి ప్రార్థించినప్పుడు వ్యక్తిగతంగా వారిని దర్శించండి వారి అక్కర్ల కొరతలు తీర్చండి అన్ని పొంది ఉన్నామని ఆ రీతిగా మేము ఇప్పుడు ప్రార్థిస్తున్నాం వారి జీవితంలో నూతనకరం జరిగించండి అద్భుతాలు జరిగించండి ఆగిపోయిన ఆసరాలు నడిపించండి ప్రతి ఒక్కరిని మీ కొరకు పెట్టి మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే సేవకులుగా ఈ యొక్క సన్నిధి నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం గొప్ప శివక్ రావాల ప్ర అది మేము మా కండారా చుడాల మా కాలంలో అది మా హృదయ కోరిక ప్రభు ఆ హృదయ కోరికను తీర్చే గొప్ప దేవడమని విశ్వసిస్తున్నాం అటువంటి కృపా భాగ్యాన్ని మా కందరికి అనుగ్రహించి మీ రాకరవరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని నాన్న ఏ శ్రు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి